దు జాడలేదు వీని తోడిదే పాటు కూలడనై తిరిగేను గుణమేదీ నాకు వేగిరించి పెరేంచి వేసరించి పనులు సాగిముందర బొలసి చెలపట్టి సిరులు జాగుచేసి వచ్చి వచ్చి చవిచూపీ బాయము ఏ నిన్ను దలతూ నేది బుద్ధి నాకు తన్ను తానే వచ్చి వచ్చి తగిలి లంపటము ఉన్నతి భోగములా నోరూరించీ సుఖము కన్నచోనే ఎలయించి కదిమి సంసారము ఎన్నడు నిన్ను దలతూ ఎరుకేదీ నాకు తాలిమితో మీద మీద తరవయి కర్మము నాలి సన్న సన్నసేసి నవ్వీ నవ్వీ మర్మము ఏలితివీ శ్రీవేంకటేశ్వరుడ నన్ను నీవు నీలా నానివాడనైతి జప్పనేది నాకు